ఫౌండర్ ఆఫ్ స్పిరిచువల్ సొసైటీ కర్నూలు వారు శంకరాచార్య భజగోవిందం గురించి వివరిస్తారు శంకరాచార్యుల వారు చెప్పిన భజగుందం జగద్ఖ్యాతమైనది దాని గురించి అందరికీ తెలిసిన ఇంకొంచెం బాగా తెలుసుకోవడం అనేది ఎంతైనా అవసరం కనుక ఈరోజు వారు చెప్పిన భజగోవిందం మనం మన ఒకసారి పునశ్చరణ చేసుకుందామా భజగోవిందం అనేది అందులో సంగీతం కూడా ముఖ్యం కనుక కొద్దిగా సంగీతం కూడా మేళవించి మనం ఈరోజు ఈ భజగోవిందం గురించి తెలుసుకుందాం భజ గోవిందం భజ గోవిందం భూడమతే సంప్రాప్తే నహి నహి శంకరాచార్య వారు భజ గోవిందం అని చెప్పేసి మొదలుపెట్టారు అసలు భజ అంటే ఏమిటి గో అంటే ఏంటి గోవిందం అంటే ఏమిటి గో అంటే ఇంద్రియాలన్నమాట గోవిందం అంటే ఇంద్రియాలకి అధిపతి అయిన మూలమైన ఆత్మ పదార్థం అనమాట కనుక శంకరాచార్య వాళ్ళు ఏం చెప్తున్నారు మూఢతతో కూడుకున్న మనస్సుకు చెప్తున్నాడు అనమాట ఏమని నువ్వు ఈ ఇంద్రియాలను బహిర్ముఖం చేయకుండా అంతర్ముఖం చేయమని చెప్పేసి ఆత్మ వేపు తెప్పమని చెప్పేసి భజించడం అంటే ఇక్కడ అర్థం భజన్ చేయమని కాదు అది సామాన్య అర్థం ఇక్కడ ఆయన చెప్పిన విశేషార్థం మరల్చమని చెప్పేసి ఓ మూఢమతి ఇంద్రియాల వైపు పరిగెత్తకుండా ఇంద్రియ విషయాల వైపు పరిగెత్తకుండా అంతర్ముఖమై ఆత్మ పదార్థం తెలుసుకో అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట కనుక అదే భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహితీ సంప్రాప్తే సన్నిహిత కాలే సన్నిహిత కాలం అంటే చనిపోయే రోజు అనమాట మరణించే రోజు డిపార్చర్ టైం అనమాట అది దగ్గర పడినప్పుడు ఈ విద్యలు కానీ కిరీటాలు కానీ ఎందుకు కొరగావు అనమాట ఎలాగైతే నదిలో పడినప్పుడు ఈత వచ్చిన వాడికే ఉపయోగం ఉంటుందో అలాగే మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఆత్మజ్ఞానికే విలువ ఉంది కనుక ఆ సమయం ఎప్పుడైనా వస్తుంది కనుక ఇప్పుడే మనం రెడీగా ఉండాలి ఎప్పుడూ రెడీగా ఉండాలి ఆ రెడీగా ఉండడం అనేదే భజ్రగోవిందం అంటే ఆత్మ మన మనసుని మరల్చడం అనమాట ఆత్మవీపం మరల్చడం అంటే ఇది వేదాంతపరంగా ముందు తెలుసుకున్న తర్వాత ధ్యాన మనం ఆత్మలో నిమగ్నం కావాలి కనుక భజగోవిందం అంటే శంకరాచార్య ప్రకారం మెడిటేషన్ చేయమని చెప్పేసి కురు ూడు జహీ అంటే వదిలిపెట్టేసేయి తన ఆగమ తృష్ణం తనం రావాలి రావాలి అనే తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం సద్బుద్ధితో మనసుని తృష్ణం లేకుండా చేసుకో ఎల్లబసే నిజ కర్మ పాతం చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బుతో విత్తం తేనె వినోదిత్తం అలాంటి డబ్బుతో విత్తంతో హాయిగా నిన్ను నిన్ను నిన్ను నువ్వు వినోదించుకో ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు కనుక మన డబ్బు సంపాదన అనేది అపరిమితంగా ఉండకుండా పరిమితంగా అది కూడా కష్టార్జితంగా న్యాయబద్ధంగా ఉండాలి ఆ న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బుతో హాయిగా సుఖంగా జీవించవచ్చు మనసి వితూష్ణం వినోదం భోవిందం భోవిందం భూమే సంప్రా క్రూడనే అంటే అది పాణిని వ్యాకరణంలో ఒక సూత్రం అనమాట అంటే ఈ పాండిత్య ప్రకర్షని సూచిస్తుంది పాండిత్య ప్రకర్ష కాదు కావచ్చు మనకి ఆత్మజ్ఞానం కావాలని చెప్పేసి ఇక్కడ శంకరాచార్య వారి సూచన తరళం తియచపలం చోవిందం నళిని దళగతం నలిని అంటే తామర దళం అంటే ఆకు గతం అంటే దానిమీద ఉన్న జలం అంటే నీటి బిందు అతి తరళం ఎంతో ఇంబాలెన్స్డ్గా ఉంటుంది అన్నమాట తత్వ అదేవిధంగా జీవితం అనేక విధమైన అతిశయాలతో చపల చపలంగా ఉంటుంది మానవుడి జీవితం రోగాలతో అభిమానాలతో నిండి ఉంది ఎక్కడ చూసినా లోకం అంతా కూడా ఈ శోకాలతోనే వ్యాధితోనే అభిమానంతోనే శోకహతం అయి ఉంది అని ఆయన అన్నారు నళినిదగత జలమతి తరళం తద్వత్ జీవితమతిశయ చోకం శోకం భ గోవిందలస్ క్రీడా సక్ తరుణస్ తరుణీ సక్ చింత పడితే బాలవత్ క్రీడాసక్త బాల్యావస్థలో ప్రతి వాడు క్రీడాసక్తుడే వేరే విషయం గోచరింపదు అలాగే తరుణ వయసులో తరుణి మనస్కుడే వృద్ధస్తావ వృద్ధావస్థలో అనేకమైన రకాలైన చింతలు ప్రాబ్లమ్స్ అయితే ఏ అవస్థలో మరి సత్యం తెలుసుకోవడానికి ఉత్సుకత చూపించ చూపించినట్టు ఎక్కడా లేదు కనుక మనం ఎప్పుడో ఈ అవస్థ తీరిన తర్వాత వేరే అవస్థలో ప్రవేశించిన తర్వాత మనం ఆత్మజ్ఞానం సంపాదించుకుంటాము అని అనుకుంటే అది మనం పప్పులో కాదేసినట్లే ఇప్పుడే ఈ పరిస్థితిలోనే మనం ఎంతో సమయం ఉంది మనకి దాని సమయాన్ని వృధాపరచుకోకుండా ధ్యానంలో నిమగ్నమై మనం మనల్ని మనం సంస్కరించుకోవాలి భ గోవిందం భ గోవిందోవింద భూడమతే గాలే నహి రక్షే భజ గోవిందరు జన యౌవనగర్వ ఖిలం భూత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విధే త్వజగోవిందం మాకు ధన జన యౌన గర్వం అంటే నాకింత ధనం ఉందని నాకింత ఇంత జనం ఉన్నారని నాకింత యవ్వన ఉందని ఎప్పుడు గర్వించవద్దు నిమేషత్ కాలంలోనే అంతా హరించుకపోవచ్చు ఈ ఉన్నదంతా కూడాను ఇప్పుడు ఉండి రేపు ఉండంతే అంటే మాయామయమిదం అఖిలం భూత్వ భూత్వ అంటే ఈ విషయం తెలుసుకున్నప్పుడు బ్రహ్మ పదం ప్రవేశ విధేత్వ అంటే ఇదంతా కూడాను ఇప్పటి ఉండి ప్రస్తుతం ఉండి రేపటికి ఉండనిది అని తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకోవడంలోనే బ్రహ్మపదంలో మనం ప్రవేశిస్తాం జన జన యవనగర్వం హరతి నిమేషత్ కాళ సర్వ మయమిఖిలం భూ బ్రహ్మపదం థం ప్రవిశ విదిత భోవిందంరం పునరం పునర జననీ జఠ శయనం ఇహ సంసారే బోధూ రే కృపరే భోవిందం పునరపి జననం పునరపి మరణం మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చనిపోవడం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భనలు చేరడం ఎందుకు ఏదైనా ఒక పని ఒకటేసారి చేయాలి కానీ పదే పదే చేయరాదు ఒక క్లాసు ఒక సంవత్సరమే ఉండాలి కానీ అదే ఆరో క్లాస్లో అది ఏడో క్లాస్లో ఆరుసార్లు ఏడు సార్లు ఉండకూడదు ఎప్పటికప్పుడు కొత్త క్లాస్లో ప్రవేశించాలి అలాగే చేసిన పనే చేయడం కోసం మళ్ళీ మళ్ళీ ఇక్కడ పుట్టకూడదు చేయని పని చేయడం కోసం పుట్టచ్చు కానీ చేసిన పని చేయడం కోసం మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు అదే నరకం ఎప్పటికప్పుడు కొత్త పని చేయడమే స్వర్గం పాత పనినే మళ్ళీ చేయాల్సి రావడమే నరకం కనుక పరమాత్మ సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నప్పుడు ఈ లోకంలోనే తిరిగి తిరిగి రావాలని రా వచ్చే పరిస్థితులు కల్పించుకోవడం అనేది చాలా శోచనీయమైన విషయం కనుక అయితే మనసు ఎప్పుడు ఇంద్రియాలు వేపే పరిగెత్తుంటే తిరిగి తిరిగి ఇక్కడికే రావాల్సి వస్తుంది అంటే మన పాఠాలు సరిగ్గా నేర్చుకోలేదనమాట అప్పుడే తిరిగి తిరిగి రావాల్సి వస్తుంది మనసుని కొంచెం సేపయిన అంతర్ముఖం చేసి ఆత్మ పదార్థం వైపు తిప్పగలిగితే అప్పుడు మనం ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త లోకాలు సంచరించగల వాళ్ళం అవుతాం కనుక పునరపిసారే బహుదారే కృప్యారే భజ గోవిందం ే కనుక ఈ తరుణోపాయం చెప్పండి అని చెప్పేసి ఎవరు చెప్తారు మాయం దాటిన వాళ్లే ఆత్మజ్ఞానులే చెప్తారు నందతి నందతి భజ గోవిందం యోగరతో వాోగరతో వా అంటే నువ్వు యోగివిక లేకపోతే భోగివిక దానివల్ల ఎవరికి దానికి ఎవరికి సంబంధం లేదు నువ్వు సంగరతో అంటే సంసారతో సంసారం కలిగి ఉండు సంఘ విహీన లేకపోతే సంసారం లేకుండా ఉండు అది కాదు పాయింట్ ను ఏ పరిస్థితిలో ఉన్నా కూడాను నీ మనసు బ్రహ్మత్వంలో చరిస్తోందో లేదా అన్నదే అసలు పద్ధతి ఎప్పుడైతే నీ మనసు సర్వవేళలా సర్వ పరిస్థితుల్లో బ్రహ్మత్వంలోని సంచరిస్తోందో అప్పుడే హ్యాపీనెస్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అంటే నందతి నందతి నందతి ఏవని చెప్పేసి ఆయన అంటున్నారు యోగరతో భోగరతో సంగరతో సంగవిహీన ఎ్రమణి రమతేత నందే భజ గోవిందం భజ గోవిందోవిందం భజ మూడమతే సంప్రాప్ సహత నహి నీ రక్షుకృంకరణే భజ గోవిందం పవనో నివసతి దేహే తవ్ పృచ్చతి కుశం గేహ గతవతి వాయ దేహ పాయ భార్యకాయ భోవిందావత్ పవనో నివసతి దేహే అంటే ఈ దేహంలో గాలి ఉన్నంతసేపు తావ్ పృచ్ం గేహే ాగున్నావా లేదా అని చెప్పేసి అందరూ అడుగుతుంటారు గతవతి వాయువు అంటే ఎప్పుడైతే వాయువు మన దేహం నుంచి దూరం అయినప్పుడు మన భార్య కూడాను శరీరాన్ని ముట్టుకోవడానికి భయపడుతుంది అంతవరకు ముట్టుకున్నది వెంటనే ఇంకా ముట్టుకోదు కనుక అలాంటిది ఈ వస్తువు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు తాత్ పృచ్చతి కుశం గేహే గతవతి వాయ దేహాయే భార్యా బీభ్యే తస్ కాయ భజ గోవిందరు గంగా సాగర గమనం వ్రత పరిపా మధు వాదానం జ్ఞాన విహీన సర్వమతే భజతే నన్మజతేన భోవిందం కొడుతే గంగా సాగర గమనం ఇటు గంగకెళ్ళిన అటువైపు సాగరానికి వెళ్ళిన ఎన్ని వ్రతాలు చేసిన ఎన్ని దానాలు చేసినా కూడాను ఏమీ ప్రయోజనం లేదంటారు అయితే దేనివల్ల ప్రయోజనం ఉంది కేవలం జ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం వల్ల జ్ఞానాన్ముక్తి అని సంఖ్య కారికడు కనుక ఈ యొక్క కర్మకాండంతో కూడాను శుద్ధ అప్రయోజనం చేయవలసింది జ్ఞానకాండ ఆత్మజ్ఞానం సంతరించుకోవాలి ఎలా వస్తుంది ఆత్మజ్ఞానం కేవలం ధ్యానం వల్ల ధ్యానం అంటేనే పచ్చగోవిందం కనుక జన్మతేన భోవిందం ఈ కర్మకండ చేసే వాళ్ళకి వంద జన్మలకు కూడాను ముక్తి రాదు అంటున్నారు ఆయన కనుక మరి ఆయనకి సత్యాసత్యాలు బ్రహ్మాండంగా తెలుసు కనుక తెలిసి చెప్పినా కూడాను మనం ఇంకా గంగకే వెళ్తాం ఇంకా సాగరానికే వెళ్తాం ఇంకా వ్రతాలే చేస్తాం ఇంకా దానాలు చేస్తాం కానీ మనం ధ్యానం చేయడానికి ఇంకా పూనుకోవడం లేదు నిజమైన సంప్రదాయం ఋషి సంప్రదాయం కేవలం ధ్యానం మటుకే కనుక మనం ఆ సంప్రదాయం సంతరించుకున్న వాళ్ళమైతే ఆ సంతర్ సంప్రదాయంలో పుట్టిన వాళ్ళమైతే చేయవలసింది గంగా సాగర గమనాలు కావు వ్రతాలు కాదు దానాలు కాదు మరి కేవలం ధ్యానం దానివల్ల జ్ఞానం తద్వారా ముక్తి పొందడం భగవత్ గీత కించిదీత గంగా జల పీత సకృతృతే భోవిందం భగవద్గీత కించితీత కొంచెమైనా భగవద్గీత చదివి తీరాలి భగవద్గీత అంటే కృష్ణుడు అనే గురువు అర్జునుడనే శిష్యుడికి చెప్పింది ఎక్కడ ఏ గురువు ఏ శిష్యుడికి ఏది చెప్పినా అదంతా గీతాబోధే జీసస్ క్రైస్ట్కి జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్పింది రాముడికి వశిష్ఠుడి చెప్పింది అర్జునుడికి కృష్ణుడి చెప్పింది వివేకానుడికి రామకృష్ణ వర్మ చెప్పింది ఎక్కడైనా ఒకటి క్యార్లోస్ క్యాష్ నాడికి డాన్ జోన్ చెప్పింది రిచార్డ్ బాక్కి డాన్ షిమోరా చెప్పింది అంత గీతే కనుక ఈ గీత పుస్తకాలన్నీ కూడాను కొంచెమైనా అధ్యయనం చేసి తెరాలి దనే భగవత్ గీత కించితీత అని అన్నాడు శంకరాచార్య తర్వాత గంగా జల లవకణిక పీత గంగా జలం లవకణిక అంటే ఒక బొట్టయినా తాగాలి అన్నాడు మరి ఇందాకే గంగకి వెళ్తే లాభం లేదన్నాడు కదా మళ్ళీ ఇక్కడ గంగా జల లవకణిక ఎలా చెప్పారు ఇక్కడ గంగ అక్కడ గంగ ఇక్కడ గంగ మనం ఈ ధ్యానంలో కేచరి ముద్ర జరిగినప్పుడు అంటే నాలుక పైకి వచ్చినప్పుడు అది పైనుంచి ధ్యానంలో ధ్యానస్థితితో ఉన్నప్పుడు డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ లిక్విఫై అయి మనకి బొట్టు బొట్టుగా లభిస్తుంది ఆ బొట్టుని ఈయన గంగాజల లవకణికా పీత అని అంటే ధ్యానం కొంచెమైనా చేసినా సరే గీతలు ఎక్కడైనా ఏ గీతైనా కొంచెమైనా చదువు తిరాలి అంటే కొంచెమైనా పుస్తక పఠనం ఉండి తిరాలి అలాగే కొంచమైన ధ్యానం అసలైన ధ్యానం నిజమైన ధ్యానం ఉండి తిరాలి దాన్నే ఆయన గంగా జల పీత అని చెప్పారు భగవత్ గీత కిచిదీత గంగా పీత సకృత పియేన మురారి సకృత పియేన మురారి సమర్చ అంటే మురారి అంటే ఎన్లైటన్ మ్యాన్ కొంతైనా జ్ఞానులతో సంపర్కం చేసి సజ్జన సాంగత్యం చేశారా లేదా అని అడుగుతున్నాడు ఆయన కొంతమైనా అధ్యయనం చేయాలి కొంతైనా ధ్యానం చేయాలి కొంతైనా సజ్జన సాంగత్యం చేయాలి అలాంటి వాళ్ళకి క్రేతే భజ గోవిందం అలాంటి వాళ్ళకి చనిపోయిన తర్వాత అంటే యమేన అంటే చనిపోయిన తర్వాత ఊర్ధ్వలోకాలకు వెళ్ళినప్పుడు ఎవరు అడిగే వాళ్ళు ఉండరు ఏం చేసావు ఆయన ఏదైనా పనికొచ్చే పని భూలోకంలో చేసేవాళ్ళు లేదా చెప్పేసి అడగరు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చేసి వచ్చున్నారు వాళ్ళకి తెలుసు కనుక హాయిగా అనేక ఊర్ధ్వలోకాల్లో విహరిస్తాం కానీ మళ్ళీ తిరిగి ఇక్కడికి రావక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ చేయవలసిన పనులు చేశాం కనుక ఏమిటి గీతా పఠనము ధ్యానము సజ్జన సాంగత్యం ఇవి చేయకపోతే మళ్ళీ మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది చీఫ్ మినిస్టర్ అయినా సరే మరి నాయకులైనా సరే ధనవంతులైనా సరే కనుకనే భగవత్ గీత కించిత్ గంగా జలవకణికా పీత సకృతపయ్య మురారిసమర్చకృతే సంయమే భోవిందం భజ గోవిందోవిందం భజ మూడమతే సంప్రాప్ సహా రక్షే భజ గోవిందటిలో ముండీలుచితకేష కషాయాం వర బహుకృత వేష జటిలో ముండి లొంచిత కేశ చేతిలో దండము మరి కేశాలన్నీ కూడాను ఖండన కాషాయ వస్త్రాలు ఇవన్నీ కూడాను చాలామంది మిగతా వాళ్ళని మోసగించేందుకే చేస్తున్నారు కానీ అంటే ఉదర పోషణార్థం చేస్తున్నారే కానీ నిజానికి అవి జ్ఞానానికి చిహ్నాలు కావు కనుక ఒక ఒక మనిషి జ్ఞాని అవునా కాదని తెలుసుకోవడం కోసం అతని మాటలు విని అతని జీవిత విధానం చూడాలే కాని చేతిలో కర్ర ఉందా లేదా కాషాయ వస్త్రాలు వేసుకున్నాడా లేదా బోడిగుండు ఉందా లేదా అని వీటి వల్ల ఎప్పుడు కాదని చెప్పేసి శంకరాచార్య వారు చెప్తున్నారు మనకి జటిలో ముండీ ంచి మూడో ఈ మూడులు చూస్తూ కూడా చూడకుండా ఉంటారు అంటే థర్డై ఉండి కూడాను థర్డైను ఉపయోగించాలన్నమాట కేవలం చర్మచక్షులతో జీవితాన్ని గడుపుతున్నారు కానీ దివ్యచక్షుతో జీవితాన్ని గడపడం లేదు దివ్యచక్షువుతో జీవితం గడపమని చెప్పేసే శంకరాచార్య వారి ఉద్బోధ మనకి ఈ దివ్యచక్షు మనం ఎలా ఉత్తేజితం చేసుకోగలం మెడిటేషన్ అంతర్ముఖం అది దివ్యచక్షు ఉత్తేజితం అవుతుంది అప్పుడే మనకి జీవిత పరమార్థం గోచరించి జీవితం ఆనందమయం అవుతుంది నందతి నందతి నందతి అని చెప్పాడు కదా ఆ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అనేది మనకి ఎలా వస్తుంది మరి అంతర్ముఖం చేసుకుని దివ్య ఉత్తేజితం చేసుకుంటే మనకి మన జీవితం ఆనందమయం అవుతుంది వయసి గతే కమారుష్ సంజ గోవిందే కహ కామ వికారయస్సు గతించిన తర్వాత ఇంకా కామ వికారాలు ఎక్కడ ఉంటాయి శుష్కే నీరే కహ కాసారాసార అంటే సరస్సు నీరు శుష్కించిన తర్వాత సరస్సు ఎక్కడ ఉంది క్షీణే విత్తే కహపరివారు విత్తం డబ్ ధనం హరించుకోపోయిన తర్వాత మన బంధుజనం మన దగ్గర ఎక్కడ ఎందుకు ఎందుకుంటారు అలాగే తత్వం అని తెలుసుకుందావాట తర్వాత ఇంకా సంసారం ఎక్కడ ఉంది తత్వం అంటే తత్వం తత్ అంటే అది నువ్వు అది అంటే ఆత్మ పదార్థం మనం ఈ దేహ పదార్థం కాదు ఆహ ఆత్మ పదార్థం విఆర్ నాట్ దిస్ బాడీస్ విఆర్ ఎనర్జీ సిస్టమ్స్ అది తెలుసుకున్నప్పుడు నిజానికి సంసారం లేదు స్వేచ్ఛా విహారం క్రీడలు ఉన్నాయి కానీ సంసారం లేదు కనుక తత్వమసి అని తెలుసుకోవాలి అని చెప్పేసి శంకరాచార్య వారి మనకి వారి యొక్క ఉద్బోధ తత్వమసి అంటే ఏమిటి అసి తత్ అంటే అది అంటే ఆ ఆత్మ పదార్థం ఆ ఎనర్జీ కాన్షియస్నెస్ త్వం నువ్వు అంతే అంతేగాని ఈ దేహం మాత్రమే కారణం దేహంతో సంగమించి ఉన్నావు దేహాన్ని ఆత్మ పదార్థాన్ని అని ఎలా తెలుసుకోవాలి మనం మెడిటేషన్ చేయాలి ధ్యానం చేయాలి అంతర్ముఖాలు కావాలి అప్పుడే మనకు ఈ తత్వమసి అనే జ్ఞానం కలుగుతుంది అప్పుడే సంసారంలో ఇంకా దుఃఖం ఉండదు సంసారం ఆనందమయం అవుతుంది సంసారం తనంత తానుగా ఎప్పుడూ కాదు సంసారం అనేది ఎప్పుడూ ఆనందమయ్యే కానీ మనం మన అజ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల సంసారాన్ని దుఃఖమయం చేసుకుంటాం కానీ సంసారం అనేది తదంతానుగా దుఃఖమయం కానే కాదు తదంతర్ దుఃఖమయం అయితే మనం ఈ లోకానికి వచ్చేవాళ్ళమే కాదు ఈ లోకం ఒక అద్భుతమైన లోకం సంసారం అనేది అద్భుతమైన క్రియ కానీ ఈ అద్భుతమైన క్రియని మనం చాలా నీచంగా మనం మలుచుకుంటున్నాం కనుక ఎందువల్ల ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల కనుక ఆత్మజ్ఞానం కలిగి తీరాలి పొంది తీరాలి అది కలగదు ఇంకోళ్ళు ఇవ్వరు మనంతట మనం పొందుకో మనంతట మనం కృషి చేసి దాన్ని మనం అవగాహన చేసుకోవాలి కనుక వయసి గతే కమవి శుకే నీరే క సారీక పరివరోత సంసారజ గోవిందం భోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్ సహితాక్ష క్రోకరణే భజగోవిందోహం కుదాయ కమెజనని కరిభయ సర్వసారం విశ్వం త్యక్ స్వప్న విచారం భజ గోవిందం కంటే నువ్వెవరు కోహం అంటే నేనెవరు ఏకం ఆయాత కామే కామేజన్ని మన తల్లి ఎవరు మన తండ్రి ఎవరు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని సంసారం అంతా కేవలం ఒక విధమైన పెద్ద స్వప్నం అని తెలుసుకుని మనం తెలుసుకోవాలని చెప్పేసి శంకరాచార్య మనకి చెప్పారు